శ్రీ గురుభ్యో నమరి బ్రహ్మానందరమసుపదం జ్ఞానముక్తి ద్వంద్వాది గనసదృశం తమ స్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం సర్వీ సాక్షీభూత భావా త్రిగుణరహిత సద్గురు నమామి నమో బ్రహ్మా విద్యో బ్రహ్మ విద్యా సాంప్రదా కృవ్యో ఋషిభ్యో మహాభ్యో నమోజ్యవప్లవహిత ప్రజనఘన ప్రత్యగో బ్రహ్మైవాహమస్ రి సశివసమానం యా సరస్మార్యపర్యంత వందేరు పరంపర రి శ్రీ గురు హరి ఓ నారాయణ నారాయణ సాయిరావు గారు సైరాండి ఇరవై ఒకటో శ్లోకం అండి నిన్న మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను కర్మాని అమలే అవివేకేన దగనే మాత్రాన ఆరోపించుటచేత ప్రాప్తిస్తుంది అయితే మానవుడు సహజంగా మొదట్లో ఏం చేయాలి తన స్వభావం ఏమిటి అంటే సోహం తన వాస్తవికమైన సహజమైన స్వరూపజ్ఞానయుతమైన స్వభావం ఏమిటి సోహం అయితే తాను ఏది కాదు తాను శరీరం కాదు అహంకారం కాదు వచ్చిన సమస్య ఏమిటి ఆ ఆకారాన్ని తెచ్చి ఈ ఆహానికి కలిపే కేవలము సోహమును గుర్తించకపోవడం సోహం భావములో నిలకడ చెందకపోవడం వలన మాత్రమే నీకు దుఃఖం రావడం అదొక సమస్య స్వరూపజ్ఞానం మరుగవడం అనేది ఒక సమస్య మరుగైన తర్వాత ఆ స్థానాన్ని ఆకార భావన వచ్చి తీసుకు అహంకారం సోహం మరుగైంది ఈ అహం వచ్చి అహంకారంతో చేరు అసలు వాస్తవంగా మానవుడు ఏ స్థితిలో ఉండాలి కైవల్యం అంటే ఏమిటి నాహం నేను దేని వాడ నేననే ఎరుక లేనటువంటిది తాననే ఎరుక లేనటువంటిది ఇక్కడ ఉండాలి ఇది కైవల్యం సదాశివుడు స్థితిలో ఉన్నాడు ఆ స్థితి నుంచే చిన్ముద్ర ధరించి దక్షిణామూర్తి పరమును సూచించి పరాత్పర నిర్ణయాన్ని సూచించి అక్కడ ఉండమని చెప్పాడు ఎప్పుడు సృష్టి ఆది అందు బ్రహ్మజ్ఞానులైనటువంటి సనత్కుమారు సనత్ సుజాత స సనక సనందాదులకు ఈ రకంగా ఆయన మౌన వ్యాఖ్యగా బోధించాడు పరబ్రహ్మ నిర్ణయాన్ని పరాత్పర నిర్ణయాన్ని మరి అలా బోధ పొందినటువంటి మానవులు ఆ నిర్ణయాన్ని కాలక్రమానుగతంలో నాహం నుంచి ఎక్కడికి వచ్చాడు సోహంకొచ్చాడు మన సోహంకొచ్చేటప్పటికి ఈ సృష్టి అంతా నాదేనండి ఈ సృష్టి లేకపోతే అలాగండి అని సగుణ సాకార బ్రహ్మమైనటువంటి స్థాయికి దిగి వచ్చేది బ్రహ్మకర్మ సమారభే అలా బ్రహ్మకర్మ వాళ్ళందరిలో పనిచేయడం మొదలుపెట్టింది ప్రజాపతులుగా వాళ్ళందరూ స్థిరపడ్డారు ప్రజాపతులందరూ కూడా సృష్టి కార్యక్రమాన్ని కొనసాగించారు సరే యాజ్ ఆఫ్ నవ్ ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం లోహ విహంగాల నిన్ను ఆ సాంకేతిక పరిజ్ఞానంతో జీవించే